వీడు దేవుడు అంట సెంటు పట్టాల్సి దేవుడిని అని పెట్టడం దేవుడికి సెంట్ అన్ని దేవుడికి పెట్టాడు లడ్డు వీడికి కావాలా లడ్డు వీడికి కావాలా దేవుడికి కావాలంటే దేవుడికి పెట్టడం వెంకటేశ్వర స్వామికి లడ్డు అంటే ప్రియ అదే నామాల్లో కూడా పెట్టడం లడ్డు ప్రియా అయిన అంతా వీడి కల్పనే తప్ప వీడి బుద్ధి నీకు వచ్చిందే తప్ప వీడేం చెప్పాడో రెండవ లడ్డూ చేసా లడ్డు చెప్పాడు అంతేకాదు వారేదో ఇంకోటి పెడతాడు దానికి ఏదో పేరుంది అది కైండ్ ఆఫ్ పాడైపోయిన చెక్క ముక్కలాగా ఉంటుంది అప్ప అంటాడు అది మామూలుగా ముప్పై రెండు పళ్ళు ఉన్నవాళ్ళ మంచి గట్టిగా ముప్పై రెండు పనులు ఉన్నవాడికి కావాలి వర్కౌట్ కావాలి కానీ ఇది నార్మల్ పీపుల్ కెనాట్ ఈ టేస్ట్ అది ఎంత అది వీట ఎవరు ఒండినల్ మిస్ చే కాబట్టి అలా దేవుడు నెచ్చి పెట్టేయకూడదు ప్రతిదీ అలా దేవుడికి పెట్టేయకూడదు దేవునికి చందన ఇష్టం దేవునికి చందన అవును ఇదో అవును ఇదో చందనం వీడికి కావాలి దేవుడికి పెట్టేయడం చందన చర్చిత నేల కళ అది దేవుడికి పెట్టాయడం అది జయదేవుడు మొదలు పెట్టడం మొదలుపెట్టిన జయదేవుడు మొదలుపెట్టిన స్కీము ఇట్ ఈజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ స్కీమ్ వెరీ విషిక్ And uh, highly, thank God, He put it in, in Sanskrit. Sometimes you feel good that people know, know Sanskrit. <laughs> <laughs> Otherwise you will become red in the face. <laughs> you can answer, mukha mukha kuskotane <laughs> kundatok. Keep like that. Thank God, nobody knows Sanskrit. <laughs> highly misogamistic. శరద్ పవార్ అని ఒక నాయకుడు ఉన్నాడు ఆయన రాజ్యసభలో అతను సంస్కృతి చదువుకున్నాడు ఆయన ఆయన ఏదో పార్టీలో ఉన్నాడు పార్టీ గురించి నాకు అనవసరం కానీ సంస్కృతి చదువుకున్నాడు అతను అన్నాడు నేనేదో మాట వనసలేదో అంటే నా మీద పడి పీకేస్తున్నారు మీరు అందరూ మీరు కనుక కాళిదాసులు చదువుతారు కాళిదాసు కట్టారు మీరు అని అన్నాడు ఆయన ఈ చిట్లు ఈ సెలబెట్లు కాళిదాసు మిస్టైతే ఇంకా జయదేవి గురించి వచ్చే బాధ ఇది కాళ్ళు దైత్యోసండి దేవుడికి శంత పెట్టకూడదు సెంత అనవసరం ఇది అవును సెంత అది దేవుడికి అని పెట్టడం ఊరికైతే దేవుడు అంటే ఇలా అన్నావునో మన ఊరికి చేసుకుంటాము గౌరవానికి జోకు ఉంది వాడు డబ్బులు నాణ్యాలు పోగేశాడు ఇది నేను పైకి ఎగరేస్తాను పైన విడిపోయింది చెడ్డ పడ్డాను ఆర్యాడతాడు అది అది దుర్మార్గం అని ఎందుకంటే అన్నీ విడితే వచ్చేస్తాయి మన వేషాలన్నీ ఇటువంటి వేషాలే కాబట్టి ఇలాంటి పోగాలని అంటే పడకూడదు మనం దాన్ని పరిశీలించుకోవాలి సెన్స్ వ్యూ డోంట్ స్ నీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ డోంట్ నీ మ్యూజిక్ ఫర్ ద వినోదన్ యూ డోంట్ నీడ్ మ్యూజిక్ పాయింట్ నాట్ యాజ్ ఎంటర్టైన్మెంట్ యూ డోంట్ నీడ్ అవు దా ఎప్పుడైనా కొద్దిగా ఉంటే పర్వాలేదు తప్పేమిక దెన్ ఫోటోగ్రఫీ ఎక్సెట్రా యూ డోంట్ నీడ్ ఇక నామరూపాలు అనవసరం టేస్టీ ఫుడ్ యూ డోంట్ టేస్టీగా ఉంటుంది అంటే ఫుడ్ టేస్టీ ఉంది ఆరోగ్యమైన ఫుడ్ తింటే టేస్టీగా ఉండదా దానికి టేస్ట్ కనుక ఉంటుంది మన ఫ్యాక్టరీ మ్యాన్స్ టేస్ట్ అన్ని కల్టివేట్ కాఫీ టేస్ట్ ఎంతది కల్టివేటెడ్ టేస్ట్ అది కాఫీ అలా ఉంటుంది కుంకుడుకాయ రసం లాగా చేతుగా ఉంటుంది అయినా కూడా మనం దాన్ని తాగుతాం కల్టివేట్ చేసుకుని తాగుతాం ఆ చేతులు తగ్గించడానికి దాంట్లో దట్టించి పాలను దక్కించి తాగుతాం కొంతమంది బ్లాక్ కాఫీ తాగిస్తారు ఎందుకంటే కల్టివేట్ చేసుకుంటాడు అది టేస్ట్లన్నీ ఎటువంటివే అలాగే మీరు యోగ్యమైన ఆహారం కొనకు టేస్ట్ కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది పరిశీలించి చక్కగా తీసుకుంటే తప్పేం కాదు మరి ఇంకా పూర్వముఖం ఏంటంటే అది భోగమా కాదా భోగమే భోగే రోగం ఉందా మరి మీరు తీసుకుంటే మరి పర్వాలేదని ఇలా అంటే ఇక్కడ తెలిసి తీసుకుంటున్నాడు అనే దృష్టాంతం ఒకడు చోరుడు ఒకడున్నాడు ఆయన ఇచ్చే దృష్టాంతం ఉండదు మరి నేను ఆ దృష్టాంతాన్ని చెప్పాలి కదా అదంతా అంత అద్భుతంగా వెళ్ళి మీకున్నా చెప్పాల్సి ఉంటుంది వీడు చోరుడు అని తెలిసి మీరు వాడితో స్నేహం చేసినట్లయితే ఆ స్నేహం వల్ల మీకు నష్టం కలగదు ఎందుకంటే వాడు మీ దగ్గర చోటు చేయదు చేయడు ఎందుకని మీకు తెలుసు కదా వీరి చూడులని వీటికి తెలిస్తే బా నమస్కారం అని మీరు దండం పెట్టి నా రహస్యం నువ్వు ఎవరికి చెప్పకు నేను నీ జోలికి రాను అని వాడు దండం నా జోలికి మాత్రం రాను నీ జోలికి రానే రాను నా రహస్యం మాత్రం నువ్వు కాపాడు అని వాడు దండం పెట్టేస్తా సరే మనం ఎక్కడికో పోయి ఏదో చౌర్యం చేసుకుంటాడు వీడికి ఏది నష్టాన్ని కలిగించాడు ఈ భోగములు జ్ఞానికి అంటే తెలిసి సేవించే వారికి ఆ విధంగా నష్టాలు కలిగించవు పరిజ్ఞాపభో భోగోవతిష్ట విజ్ఞా సేవి మైత్రీ మేకి చోరతా పరిజ్ఞా ఉపభుక్ భోగతి తుష్ట విజ్ఞా మైత్రీ నా భోగ పరిజ్ఞా తెలుసుకుని ఉపభోక్త సేవించబడిన భోగ భోగముగా తుష్టయే తుష్టి కొరకు సమర్థవము కాబట్టి ఏదైనా ఒక భోగము శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఏదైనా అద్భుతాలు ఒక భోగము దానిని మీరు తెలుసుకుని మీరు దాన్ని సేవించాలి తెలుసుకుని సేవించాలి తెలుసుకోవాలి ఇప్పుడు పసుపు ఉంది దేవుడికి ప్రీతికటము పసుపు ఆవుకి ఇలా మసుపు పెట్టడము పసుపులో కుంకం ఏదో రంగు పెట్టి కుంకుమం అని ఇలాగా మన వాళ్ళు ఆ పసుపు కుంకుమ దిగింది పెట్టి పసుపు బేసిక్ రా మెటీరియల్ పసుపు దాంట్లో కుంకుమ ఇవి తగు వాడతారు స్త్రీలు ఎక్కువగా తర్వాత దేవుడికి పూజలు చేసేప్పుడు ఆవుకి పెట్టేప్పుడు వాడతారు గోపూజలు చేసేప్పుడు వాడతారు కొంతమంది వీళ్ళు ఈ ఉపాసపులైతే ముఖమంతా ముట్టుకుంటారు కుంకుమ ఇలా మొట్టుకుంటారు ముఖం అంతా కుంకుమే కొంతమంది అయితే ఎంత పసుపు పెట్టేసేదో పెయింట్ వేసినట్టుగా ఇక్కడ పెద్ద కుంకుమ కొట్టు పెడతారు ఇవన్నీ చేస్తున్నారు తెలుసుకోవాలి తెలుసుకోకుండా మీరు ఏది చేసిన యూ కెనాట్ ఎస్కేప్ ది ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ప్రకృతికి మీరు ఎందుకోసం చేస్తున్నారని అలాగే డిస్టింగ్షన్స్ ఏమి ఉండవు ప్రకృతి మీరు తెలుసుకోకుండా కనుక తప్పుగా చేస్తే పసుపు చాలా ఖరీదైన వస్తువు పసుపు మీకు పసుపు పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరిలో కాని పండించారు మా చిన్నప్పుడు మేము గ్రామంలో పసుపు పండించి వాళ్ళని చూసేవాళ్ళు పసుపు రైతులు ఎక్కడున్నారు నిజావాళ్ళు లో ఉన్నారు పసుపు రైతులు వాళ్ళకేమో సరైన సరైన ధర రావట్లేదు వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు పసుపు ఖరీదు ఎక్కువైతే మిగతా ధరలకి తప్పు అవుతాయని మా అమ్మగారు నన్ను తిన్నప్పుడు ఒక విశ్వాసాన్ని చెప్పారు పసుపు ధరలు పెరిగితే మిగతా ధరలన్నీ తగ్గుతాయి ఎంతో సంతోషపడ్డా కొం చేసేవారు అంటే పసుపు కొమ్ములు కొనుక్కునేవారు పసుపు కొమ్ములు కొనుక్కుని వాటిని ఎండలో నిర్బెట్టి పౌడర్ చేసుకునేవారు ఇప్పుడు మనం పసుపు పౌడర్ కొనుక్కుంటాం ఈ పసుపు పౌడర్ లో ఒక కెమికల్ మిక్స్ చేస్తాడు అడల్టరేషన్ ఇండియాలో ప్రతీది అడల్టరేట్ అవుతుంది ప్రతిది కాషస్తో ఉండాలి దీనికి పెట్రియాటిజంకి మళ్ళీ ముడి పెట్టుకుంటున్నా నిన్న ఎవరో ఒక చీమ్ ఫోటోగ్రాఫిక్ చీమ్ పంపించాడు దాంట్లో ఒక నది చూపిస్తాడు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఏ దేశంలో అయితే నదిని నదిగా చూస్తారో ఆ దేశములోని నది అని ఉంటుంది దాని పక్కన ఇంకో నది ఉడికి తోటి ప్లాస్టిక్ వేస్ట్ తోటి చూస్తే ఏమగింపు కలిగేట్లా ఉంటుంది ఇది నదిని దేవతగా పూజించే దేశంలోని నది అని వాళ్ళు రంగబాబు ఇప్పుడు వాడు వాడేమో అదిగో యాంటీ ఇండియా అనకూడదు సో పసుపులో అది ఆ పసుపు పౌడర్ ఎల్లో పౌడర్ అంటే సపోజ్ వన్ కేజీ ఉందనుకోండి వన్ కేజీ ఎల్లో పౌడర్ ఇట్ విల్ కాస్ట్ థౌసండ్ రూపీస్ మీకు వన్ కేజీ ఎల్లో పౌడర్ ఇంకోటి ఉంది అది హండ్రెడ్ రూపీస్ అదో కేజీ ఇదో కేజీ కలిసి మీరు ఏం చేయగలరు దట్ ఈస్ వాట్ యాడ్ ఆ యెల్లో సబ్స్టెన్స్ ఏమిటో తెలుసినా ఇట్స్ ఎ క్రోమియం సాల్ట్ క్రోమియం ఈజ్ అ పాయిజనర్ క్రోమియం ఈజ్ అ మెటల్ విచ్ ఇస్ పాయిజనర్ చాలా డేంజర్ కాబట్టి మీరు పసుపుని దాంట్లో ఎడల్టరేషన్ ఉందా లేదా అన్నది కొంచెం చెప్తూ స్కోవాలి ఏదో ఎగ్ మార్క్కో ఏదో ఉంటే అడల్టరేషన్ ఉండదు ఏదో ఉంటారు లేకపోతే మరి పతంజలి గారు ఆయన ఏమన్నా పసుపు కలిసి లేని పసుపు ఏమైనా ఆయన తయారు చేస్తున్నారు చూసుకోవాలి అంతేగాని మార్కెట్కి వెళ్లి చవర్ దగ్గరికి పసుపు పేకట్టేసుకుని దాన్ని ముఖానికి కాళ్ళకి రాసేసుకుంటూ ఉండడం ఆవుకు మొట్టు పెట్టేస్తూ కుంకుమ పూజ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయి చూసుకోవాలి మీరు కుంకుమ పూజ చేసినా ఆ కెమికల్ కనుక స్కిన్ ను దెబ్బ అవకాశం ఉంటుంది పెట్టుకుంటారు చూడండి వాళ్ళ ముఖం మీద మచ్చబడుతుంది ఆ మచ్చబడడానికి రెండు హేతువులు ఒకటి కానిస్టెంట్ రబ్బింగ్ మూలంగా పడవచ్చు లేదా కెమికల్ ఇన్సెప్షన్స్ పడచ్చు అది కానిస్టెంట్ రబ్బింగ్ మైతే పర్వాలేదు అది ఒక అడల్టరేటెడ్ కెమికల్ లైక్రోబియన్ సాల్ట్ లాంటి దాని వల్ల పడింది అనుకోండి చాలా చేద్దాం తెలుసుకుని సేవించాలండి నేను నా పరిజ్ఞానం మీ ముందు ప్రదక్షించాను నేను కోరినది ఏమిటంటే మీరు సేవించండి అది ఆ పసుపుతో అలా నింపుకుంటా అది మంచి పసుపు అయితే మనవాలేదు జంధం మంచిదేనేమో జంధంలో కూడా కలిపి ఉంటుందా ఏమో తెలియదు అంత అలా ఇంప్రెస్ చేయడం అనవసరం తన సంతోషం కోసం తను ఏదైనా ముఖానికి పెట్టుకోవటం మంచిది నెగిటి వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం అనవసరం అందుకోసం అలాగే అంటే అలాగే బెటబెడ్డవి పెట్టేసుకోవటం అది పద్ధతి కాదు అది అది ఎలా ఒకప్పుడు అమాయకంగా పెట్టుకుంటారు ఒకప్పుడు నెగిటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం పెట్టుకుంటారు ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో పెట్టుకుంటారు అది మంచిది ఈ టాపిక్ తట్లా డైరెషన్ దాంట్లో సందేహం లేదు బట్ ద పాయింట్ మీరందరూ తెలుసుకుని సుఖంగా ఉండాలని నా ఆకాంక్ష కాబట్టి భోగం ఏదైనా మీరు తెలుసుకుని సేవించండి తెలుసుకోకుండా సేవించవచ్చు నేను రూల్ చెప్తా ఏదైనా వస్తువు నోట్లో వేసుకునే ముందు అది చూసి నోట్లో వేసుకోవాలి అది ఏమిటి అసలు వాటి దాంట్లో ఏమున్నాయి వాడీజ్ ఇట్స్ కంపోజిషన్ అండ్ ఈ బాడీ బాడీ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్ తెలుసుకుని రోడ్లో వేసుకోవాలి ఒకవేళ మీరు తెలిసిన తర్వాత అది రోడ్లో వేసుకుంటాను డౌట్ ఉంది అనుకోండి వేస్ట్ వేసినప్పుడు యూ షుడ్ నాట్ ఇంకోటి ఇవ్వకూడదు మంచిదైతేనే ఇవ్వాలి మంచిది కాస్త ఇంకోటి చేసిన పెట్టి అలా చేయకూడదు చాలా కాషియస్ గా ఉండాలి ఇంకోటి ఇచ్చేప్పుడైనా మనం కాబట్టి మీరు ఇంద్రియ భోగముల విషయంలో ఇలా ఉండండి జ్ఞాని అలా ఉంటాడు జ్ఞాని భోగమును కామలతో సేవించడు జీవయాత్ర కోసం సేవిస్తాడు మితముగా సేవిస్తాడు అంతేతను ఆ భోగము చెడుదే జ్ఞానికి తుష్టిని కల్పిస్తుందే తప్ప హాని చేయలేదు అని ఓకే విజ్ఞాయా తెలిసి సేత మైత్రి చేయబడిన చోర చోరుడు మైత్రీ మైత్రి భావమునే ఏపీ పొందును చోరతాను చోర భావమును నా పొందే మీరు తెలిసి మైత్రి చేశాను అనుకోండి మీతో మైత్రిగానే ఉంటాడు చౌదని చూడడు మీరు తెలియకుండా మైత్రి చేస్తే మీ మొత్తం పచ్చునక మీ ఆనుపానులు తెలుసుకుని అని పట్టుకు తెలిసి మైత్రి చేస్తే ముటుకు మీ మీ దగ్గర డైరెక్ట్గా ఉంటాడు వాడికి తెలిసిపోయింది దీనికి అంటే వీనికి ధనం పెట్టేస్తాడు మీకు ఎప్పుడు మీకు తేడా నేను ఒక పాలవాడితో ప్రసంగాన్ని విన్నాను గ్రామంలో అతను ఒక పెద్దతోటి నేను మీకు స్వచ్ఛమైన నీళ్లు కలపని పాలిస్తాను కానీ నేను నీళ్లు కలుపుతున్న సంగతి మిగతా వాళ్ళకి మీరు అంటే అప్పుడు ఏమనాలి చూడు అలా చేయద్దు అందరికీ సమానంగా ఇవ్వని అనాలి కదా వాళ్ళకు కూడా నీళ్లు కలపకుండా నీళ్లు కలపడం తప్పనిసరంటే నాకు కూడా కలుపు నేను కూడా తగ్గిపోతా నా నాలుగు కదా ఈయన అలా అనలేదు ఈయన ఏమన్నా ఉన్నాడో తెలుసినా సరే నాకున్నాయి పాలు మంచివి పోయి మిగతా వాళ్ళకి నీళ్లు నేనేమో నిన్నే సపోర్ట్ చేస్తానని చెప్పేది అలా చేయకూడదు కాబట్టి చోరుడు వ్యవహారం అలా ఉంటుంది అందుకోసం చెప్పిన మీకు తెలిస్తే ఆ చోరడు మిమ్మల్ని చేయాలి అలాగే భోగం ఏదైనా కూడా మీకు తెలిస్తే తెలియాలండి జ్ఞానమునకున్న పవర్ కర్మకి లేదు దేనికి పదార్థానికి జడానికి పవరే ఉంటుంది జ్ఞానమునకు ఉన్న పవర్ దేనికి లేదు కర్మ ఎన్నున్న పవర్ కూడా ఆ చేతన సంయోగం వల్ల వచ్చింది మాత్రమే జ్ఞానము సుప్రియుడు కాబట్టి మీరు తెలుసుకుని భోగములను స్వీకరించండి తప్పేది కాదు విధంగా తెలుసుకున్నారంటే విధంగానే స్వీకరిస్తారు మళ్ళీ పరిజ్ఞాయ తెలుసుకుని ఉపభుక్త సేకరించబడే భోగ భోగము హీ నిశ్చయముగా తుష్టమును విజ్ఞాయా తెలుసుకుని సేమిట మైత్రి చేయబడిన సోర చూరుడు మైత్రీ మైత్రీభావమును ఏపీ పొందును చోరతాం చోర భావమును వందాయోపభుక్తో హి భోతి తుష్టోర మైత్రీ వేసి వివేకే జాగ్రతి సతీ దోషదర్శన లక్షణే కథమారబ్ధర్మాపిక్షాం జనయ్య చూడండి నేను ఓవర్ ఏ పీరియడ్ నేను ఒక ఒక విషన్ ఒక మెసేజ్ బాగా నేను హైలైట్ చేసుకుంటూ వచ్చాను ఈ రకంగా హైలైట్ చేయటానికి రెండు కారణాలు ఒకటి శాస్త్రము ఆ విధంగా హైలైట్ చేస్తోంది అనే ఒక ఇన్కాంట్రవర్సిబుల్ కన్విక్షన్ శాస్త్రం అలా అని ది విజన్ ఆఫ్ ది శాస్త్ర ది ఫోకస్ ఆఫ్ ది శాస్త్ర శాస్త్ర అంటే శంకరు ఉపనిషత్తులు పతంజలి మహర్షి కాళిదాసాత్ముని ఇది శాస్త్రం అంటే నా చెప్పారు దాంట్లో ఉన్న ఫోకస్ చూసి లోతుగా చూసి సూక్ష్మంగా చూసి ఓ దిస్ ఈస్ హౌమ్ శాస్త్రాజ్ పాయింట్ గా అనేటువంటి ఒక కన్వెక్షన్ సో యూ ఫీల్ ఇట్ ఇన్ ది హార్ట్ నాట్ సో మచ్ ఇన్ ది హెడ్ యు ఫీల్ ఇట్ ఇన్ ది హార్ట్ ఆ కన్వెక్షన్ దాంతో మనము తెలుసుకున్న సత్యాన్ని నలుగురుతూ పంచుకోవాలి అనే ఉత్సాహం ఆ కారణంగా నేను ఈ ఆస్పెక్ట్ ని బాగా హైలైట్ చేసుకుంటూ వచ్చాను దట్ ఈజ్ వన్ రీజన్ సెకండ్ రీజన్ తోడు ఇన్నోసెన్సి ఇన్నోసెంట్ ఉండడం అంటే ఏంటి ఎదుటి వాళ్ళని మజా వాళ్ళని వాళ్ళకి తుష్టి సంతృష్టికరణ విధానం ఎస్మెంట్ పాలసీ నాట్ దా ఎపీస్మెంట్ యు కాల్ ఎ స్ట్రేడ్ ఎ స్ట్రేడ్ దాన్ని నేను ఇమోషన్స్ చేయండి అది ఇమోషన్ చేయాలి ఆ లక్షణము ఈ రెండింటితో నేను ఒక రకమైన ఫోకస్ చేసుకుంటూ వచ్చా ఈ ఫోకస్ కారణంగా ఐ హ్యావ్ ఎక్వైర్డ్ ఏ కైండ్ ఆఫ్ లొటోరిటీ ఆల్సో ఆ ఫోకస్ కారణంగా ఆ ఫోకస్ ఏమైనా తెలిసినా ఆత్మజ్ఞానం అనగా అది ఇంకేమీ లేదు దేని మీద నేను ఎస్టే తయారు చేశాను ఎప్పుడో బయటికి బట్టుకు వస్తాను సెల్ఫినిక్ ఐటీ అనే పేరు మీద ఎస్ఏ వస్తుంది నాకు ఇంకా ఐడి ఇది పైప్ లా కాబట్టి ఆత్మజ్ఞానం అంటే చూడండి తెలుసుకునేది ఏమీ ఉండదు ఇంట్లో తెలియాల్సిందే ఉండదు మీరు సత్యమే తెలియట అనేది నేనే ఉండదు సత్యము మీరే అయ్యుట అసత్యమును అసత్యముగా తెలియటే జ్ఞానం అంటే ఒకటో చూస్తున్నా దో నాలెడ్జ్ సంథింగ్ సంథింగ్ నాలెడ్జ్ అంటే ఏముండదు నాలెడ్జ్ ఈజ్ ఆల్మేజ్ ఆఫ్ ఇజ్నరెన్స్ ఆ దిస్ ఈస్టే దిస్ దిస్ ఇస్ అజ్ఞాన రాంగ్ దిస్ ఇస్ రాంగ్ దిస్ ఈజ్ రాంగ్ అదే జ్ఞానం అండి ఇంకా వేరే జ్ఞానం అదే జ్ఞానం ఇప్పుడు ఏదైనా ఏదైనా రూపము నామము కనపడిందనుకో దిస్ ఈజ్ నామరూప నాకు తెలియదు జ్ఞానం కటిది జ్ఞానం ఆ జ్ఞానము ఎంత ఇన్స్టిసివ్ గా ఎంత షార్ప్ గా ఉంటుందంటే ఇక్కడ స్పేర్ ఎన్ని చేయాలి ఎన్ని స్పేర్ చేయాలి మీరు రెల్జీఎల్ ఉందనుకోండి రెల్జియన్ అంటే ఏమిటో తెలుసు అండి బంచ్ ఆఫ్ నామరూప అంటే రెల్జియన్ అంటే బంచ్ ఆఫ్ నామరూప మీరు నామరూపములను అలాగా బిల్డప్ చేసుకుంటూ పోతే ఇందుకోసారి ఎల్ ఆ నామరూపములు బిల్డప్ కూడా దారింత కదే అవుతుంది అది బిల్డ్స్ బై ఎవడో ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు వాడికి ఎవరో మన మిత్రులెవరో అగ్రివియేషన్ కూడా పెట్టారు ఓఎల్ మేం అని ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు వాడు ఏదో ఒకటి రెండు మూడు నాలుగు నామరూపాలు పెడతాడు పెట్టేసి అది అదేదో అలాగే దాన్ని మెయింటైన్ చేసి అతను కాలగర్భంలో కలిసిపోతాడు ఇంకా అక్కడి నుంచి దాన్ని అందుకుని ఒకప్పుడు ఆయన గురించి ఉండగానే అందుకుంటాడు సాధారణంగా మనిషి అంతర్నమైన తర్వాత అందుకుంటాడు అందుకుని దాని చుట్టూ చెలవలు పొలవలు చెలవలు పొలవులు అల్లేసి దాన్ని ఒక హ్యూజ్ బెంచ్ నామరూపాన్ని తయార్స్తారు దట్ ఇస్ వర్ హెల్జీ అనే విషయం విష్ణువు చతుర్భుజుడు అన్నాడు ఒకడు ఆ భుజ పాలనే భుజ పాలనాభ్యవహారయో భుజదాటు రక్షించుతా అని అర్థం చతుర్భుజుడు అంటే నాలుగు రకముల భక్తుల్ని రక్షిస్తాను ఎవళ్ళ నాలుగు భూము ఆర్థో విజ్ఞాసు రథార్థి జ్ఞానించ భరతర్షత వీళ్ళందరికీ కూడా పరమాత్మ రక్షిస్తాడు అది చతుర్భుతుడంటే దాని అర్థం అది కానీ మొగడు నాలుగు చేతులను పెట్టాడు నామరూపాలు వచ్చేసేది చూడు అదే అసలు అర్థంలో నామరూపాలు లేవు ఈ అర్థంలో నామరూపాలు వచ్చేసాయి అసలు అర్థం ఎవరు ఎరగరు కూడా ఎరగదు కాబట్టి మీకు నేను చెప్పాను అనుకోండి మీ ముందు ధైర్యం చేసి చెప్పే అనుకుంటే మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకంతో చెప్పారు కానీ ఏ బయటికి వెళ్ళి చెప్తే దీన్ని లించ్ మీ అయితే పరిపులాలు వెరీ డేంజరస్ క్రౌడ్ క్రౌడ్ మెంటాలిటీ వచ్చేస్తుంది క్రౌడ్ మెంటాలిటీ సచ్యు మీరు అక్కడి నుంచి ఉంటుంది ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేసేటనుకోండి లారీ డ్రైవరు అతను ఏం చేస్తాడో తెలిసినా ఆ లారీ ఎక్కడ విలువ చేసి డిగేసి అలాపోతాడ పారిపోతే రోడ్డు ముట్టుకుని అక్కడ వెళ్ళిపోతాడు అక్కడ ఉండడం బికాస్ ఈ ఎఫరైడ్ అప్ క్రౌడ్ లైక్ దాట్ కాబట్టి నామరూపములను అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతే రైల్వే నో అండ్ వన్ ఇట్ కమ్స్ టు వేదాంత ఏ నామరూపాలనే స్టేర్ చేయరు ఇంకా నెక్లెస్ మొదలైన నామరూపాలని స్పేన్ చేయకపోవడమే కాదు రిలీబియస్ నామిక లేకర్ ఈ ఆల్సో నాట్ స్పేన్ ఎనీ నామరూప ఫాల్స్ ఇస్ ఫాల్స్ దే యూ అక్వైర్ ఎయిన్ మెపరిటీ చూసారా ఇది వెన్ యూ డూ ఎ పబ్లిక్ సర్వీస్ ఇట్ ఇట్ కమ్స్ బ్యాక్ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తున్నాయి రెసిస్టెన్స్ ఫ్రమ్ ది మదల్ హెడెడ్ నాన్ థింకింగ్ పీపుల్ నుంచి వస్తుంది వాళ్ళ సంఖ్య ఎక్కువ వాళ్ళ బలం ఎక్కువ అలా వస్తుంది ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆత్మ జ్ఞానము అంటే ఆత్మలతో ఏదో ముద్దలాగా ఏదో ఉంటుందో మీరు తెలుసుకుంటారు ఏం చేస్తారో తెలుసుకుని వెహిలీ అది కాదు ఆత్మ దాంట్లో తెలుసుకునేది ఏముండదు There is no knowing of any particular thing. There is only knowing of the false as false. That's why all knowledge is of the false only. The realness, you cannot know. You can only be yourself the real. Come to live in vidya, come on, hold on. ఇప్పుడు నేను చెప్పింది దీన్ని వివేకము అంట వివేకానికి డెఫినేషన్ ఆయన ఇస్తున్నాడు ఏమనంటున్నాడో తెలుసునా దోషదర్శన లక్షణం ఈ వివేకము ఎలా ఉంటుందంటే దోషము దోషముగా పసిపెస్తే లక్షణం ఈ మాట ఈయన అన్నాడా దీనికి ముందే వాళ్ళు అన్నారు చెప్పండి శ్రీకృష్ణుడు అన్నాడు జన్మ జరా వ్యాధి దోషదర్శన లక్షణం పతంజలి మహర్షి అన్నాడు పతంజలి మహర్షి దోష దర్శనం వివేక ఖ్యాతి ఖ్యాతి అంట నాలెడ్జ్ ఆయన ఖ్యాతి అంటారు ఆ భాష జ్ఞానం వల్ల మనం అంటాం మనం ఖ్యాతనం జ్ఞానం వివేక జ్ఞానం అని మనం అంటాం ఆయన వివేక ఖ్యాతి అంటారు సో దోష దర్శనమే వివేక ఖ్యాతి అంటారు కాబట్టి తప్పును ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీ ఆరోగ్యంగా ఏమీ చెప్పడండి మీ రోగాల్ని చెప్తాడండి డాక్టర్ దేనికోసం చూస్తాడు స్టేటోస్కోప్ పెట్టి లోపల అన్ని బాగున్నాయ్ కూడా దానికోసం చూస్తాడు బాగుంది చూసి ఏముండదు దోషం చూడటం కోసమే చూస్తాడు స్టేటోస్కోప్ ఇక్కడ పెడతాడు ఆ గాలి తీసు బాగానే ఉంది చూసేస్తాడు అక్కడి నుంచి ఇంకో చోట పెడతాడు అంతేగాని అక్కడే పెట్టా ఇది బాగుంది ఇంకో నాలుగు సార్లు తీల్చమ్మా అలా అంటాం బాగుంది వినడానికి బాగుంది సౌండ్ బాగున్నాయి అలా అంటే ఒకసారి వాళ్ళకో డౌట్ వచ్చింది నా కంఠం బొంగు కంఠం ఉంది ఆ డౌట్ ఎవరో వన్ ఆఫ్ ది డాక్టర్లు ఉంది క్లాస్ లో వన్ ఆఫ్ ది డాక్టర్స్ అన్నాడు ఏంటి బొంగులు వస్తుంది కుడ్ బి సమ్ ఇష్యూ విత్ లైన్స్ సమ్ పల్మో ఇష్యూ ఏమో అని అని డౌట్ ఎక్స్ప్రెస్ నాతో డాక్టర్ పక్కన డాక్టర్ ఆ పక్కనున్న డాక్టర్ క్లాస్ అయ్యాక చూడడంలే అని అన్నారు ఆమె లేడీ డాక్టర్ హీఈ్ రోమోక్ వెరీ గుడ్ డాక్టర్ క్లాస్ అయిపోయింది నేను ఇంకా భిక్షకి తయారవుతున్నాను ఆ ముగ్గురు వెళ్లి స్టేటస్కోప్ పట్టుకుంటాను అవి భిక్షా విశేషాలు డిలే ఓకే ఇక్కడ పెట్టి ఆమె నాలుగు చోట్ల టెస్ట్ చేసి షీడి లంగ్స్ ఆర్ క్లీన్ నేను అడిగాను ఏమండి లంగ్స్ క్లీన్ గా ఉన్నాయని మీకు తెలిసిపోతున్నా అలాగే తెలిసిపోతున్నా అంటే లంగ్స్ లో ఏదైనా మాలిన్యము దోషము ఉన్నట్లయితే మీకు స్టెటోస్కోప్ లో ఎలా తెలుస్తుందండి వెంటనే తెలిసిపోతున్నాను వెంటనే మీరు గాలికి ఇక్కడ పెడతారు ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ అంతా లంగ్స్ లంగ్స్ ఎలా ఉండ దాని తిరించి నిద్ర బట్టి దోషం అలా తెలిసిపోతుంది బట్టి డాలు నేర్చుకున్నది ఏమిటంటారు దోష దర్శన లక్షణ లోకంలో జనులు పాజిటివిటీ అవుతారు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు కాదుగా నేను చెప్తూ ఉంటాను ఇది డెవలప్మెంట్ కోర్సు కాదు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చారా ఎవరైనా పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చారా చేతిలో ఎత్తన్నాను ఒకసారి వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేయించారు మీరు ఈ క్లాస్ లో కూర్చోవడం అవసరం మీరు ఇంటికి వెళ్ళండి నేను చెప్పాను నేనేం నాట్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ ఇట్ ఈ పర్సనాలిటీ నేను పాజిటివిటీ ఇది అది ఇక్కడ పాజిటివిటీ ఏమి అది సంసారం దిస్ ఈజ్ నెగిటివ్ ఇక్కడ వివేక జ్ఞానము అంటే టు సీ ది ఫాల్స్ అస్ ఫాల్స్ అలాగే పార్టెంటర్ పాయింట్ అది వివేకే జాగ్రత్ సతీ దోషదక్షణలక్షణే కథమారబ్ధ కర్మాపిచ్చా జనవిష్యతి ఎవన్న ప్రశ్నలు అడుగుతారు ఏమంటే ప్రారంభ కర్మని జ్ఞానం చేయించగలడా ఎస్ ప్లీజ్ సార్ ఎందుకంటే ప్రారంభ కర్మ మీకు సుఖదు కలిగించలేదు సుఖదు హేతువులైన ఘటనలను నిర్మాణం చేస్తుంది భయంగా ప్రారంభ కర్మను ఘటనలు ఏర్పడతాయి ఏదో రోగం వచ్చి దేని వచ్చింది రోగం సుఖ దుఃఖం ప్రారంభ కర్మను వచ్చింది ఆ రోగము వలన వాడు దుఃఖము పొందుతున్నాడా నాట్ నెసరీ ఫిజికల్ పెయిన్ గురించి నేను అంట మానసికముగా కృంగిపోతున్నాడా ఎస్ అయితే అజ్ఞానై ఉంటాడు లేదు అంటే జ్ఞానం అంటే ప్రారంభకర్మని ఏం చేసినట్టే కదా ఎలా జీవించాడు నిరేక జ్ఞానం అది వివేకజ్ఞా వివేకే జాగి దోషదక్షణ లక్షణే కథం ఆరబ్ధ కర్మ అక్కడ దీర్ఘం ఉండదంటే సస్వం సపోయింది శబ్దం దీర్ఘం సంధిలో వచ్చింది కాబట్టి కర్మ కర్మాణే కర్మాణి అతి భూపేక్షా జనయు వివేకే దోషదర్శన దోషమును దర్శించే రూపములో ఉండే వివేకే వివేకజ్ఞానము జాగ్రతి సతి జాగరూకమై ఉండగా ప్రబ్ధకర్మకూడా భోగేచ్ఛా భోగముదండలి కో కథం ఏషముచేతు ఏ విధముగారైన ఉపన్ను ఇది చూడండి వీడికి డయాబెటీస్ వచ్చే ప్రారంభ కర్మ ఉందనుకోండి చిత్రగుప్తులు రాశాడు వీడికి డయాబెటీస్ రావాలి ప్రారంభ కర్మ ప్రకారంగా రాసి పెట్టుకున్నాడు ఆయన చిత్రాలు వీడికి డైబెటీస్ రావటం లేదు ఎముడు తిప్పితులండి కంప్లైంట్ చేశాడు వీడి డయాబెటీస్ రావాలండి లెక్క ప్రకారం వాడికి రావటం లేదు వాడు పక్క చిలకలాగా అంటే ఇప్పుడు ఎవడు పరిశీలించి ఇమ్యూనిటీ జ్ఞానం చెప్పాడు ఆయన చక్కగా అన్నీ తెలుసుకుని భోజనం చేస్తాడయ్యా కాబట్టి ఆయన ఉన్నా కూడా డైబెటీస్ రాదు అని ఎవడు చెప్పాడు నువ్వు మార్చుకో అది కథ కాబట్టి ప్రారబ్ధ కర్మలో క్యాన్సర్ వచ్చేది ఉంది కానీ ఆయన ఆహారము విహారము ఎంతల్లా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రారంభ కర్మను కూడా ధిక్కరించి ఆ క్యాన్సర్ దూరంగా వెళ్ళిపోయిందంటే అలా అలా అవుతుందా అవుతుంది నేను మీకు ఒక దృష్టాబ్దం చెప్తా డిఎన్ఏలో హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉంది డిఎన్ఏలో కొన్ని పర్టికులర్ స్ట్రక్చర్ లో పర్టికులర్ లింక్ ని బట్టి వాడికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పచ్చు వారికి ఈ జెనెటిక్ గా వచ్చే అవకాశం ఉన్నది హార్ట్ ఇష్యూ హార్ట్ అటాక్ కానీ ఒక పర్టికులర్ ఫుడ్ రెజీమన్ ఉన్నది ఆ ఫుడ్ తిన్నట్లయితే బిఎంఏలో రావలసిన హార్ట్ ప్రాబ్లం కూడా రాదు అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఒక డాక్యుమెంట్ ని మేయో క్లినిక్ రిలీజ్ చేసింది నేను చదివే నా డాక్టర్ బట్టి నా దగ్గర ఉండి కూడా నేను కాదు ఇక్కడ నేను సేల్ హౌస్పల్ లో పడుతున్నాయి కాబట్టి మీకు జెనెటిక్ గా కొంతమంది జెనెటిక్ ఉంటుంది హార్ట్ వచ్చే అవకాశం జెనెటిక్ గా ఉంటుంది వాళ్ళు కనుక క్లినిక్ లో చెప్పిన విధంగా ఆహారం తీసుకుంటే హార్ట్అటాక్ రాదు అలాగే ప్రారంభ కర్మ ప్రకారం మీకు హార్ట్ రావాలి కానీ రాదు ఆహారం గనక సంజ తీసుకుంటారు అలాగే అదృష్ట అంత అలాగే దోషమును రక్షించే లక్షణము అది వివేక జ్ఞానము అది కనుక వీడికి ఉన్నట్లయితే కర్మ ప్రకారంగా వీడికి భోగము సుఖభోగం కావచ్చు దుఃఖభోగం కావచ్చు రావలసూ ఉన్నా వీడికి ఆ భోగమునొచ్చు కోరిక పుట్టదు అంటే సుఖభోగం అనమాట కోరిక పుట్టడం అంటే సుఖం భోగం కాబట్టి ప్రారంభ కర్మ ప్రకారంగా వీడు ఐస్ క్రీమ్ తిని పిజ్జా తిని కోకాళ తాగాలి అయినా సరే వాడికి ఐస్ క్రీమ్ మీద ఇచ్చ ఉండదు పిజ్జా మీద ఉండదు కోకా కోలా ఉండదు అంటే మరి ప్రారంభాన్ని బట్టి ఉండాలి కదా ప్రారంభాన్ని దగ్గర వివేక జ్ఞానము మార్చివేస్తుంది అదే సందర్భం జ్ఞానం యొక్క మహిమ ఉంటుంది కాబట్టి ఎవడైనా ప్రారంభమును కూడా మార్చేస్తున్నా మార్చేస్తున్నా ఆ జ్ఞానం ఉండాలి దోష లక్షణం చేయాలి నామరూపములు దోషం అసత్యమే దోషం అంటే అసత్యమే దోషం నామరూపాలలో సారము లేదు నిస్సారము అంటే ఇంకా మిమ్మల్ని మీరు ఈ నామరూపముల జంఛాటంలో పడే ప్రసక్తే ఉండదు లోకంలో జనులు అమరూపాల వెంబడి పడి సతమతమైపోతూ ఉంటారు సతమతమే ఆయనకి ఎంత అంతా ఇబ్బంది కాదు దోష దర్శన లక్ష దోషమును దర్శించే రూపములో నుండే వివేకే వివేక జ్ఞానము జాగ్రత్త సతీ జాగరూకమై ఉండగా భోగే భోగమునందు ఇచ్చను కథం జనయిష్యతి ఎట్లు ఉత్పన్నము చేయగలదు అనగా ఉత్పన్నం చేయదు అని వివేకే జాగ్రతి సోషదర్శనడుకుని వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్పేవాడికి క్లాసు ఇప్పుడు ఒక్క పది నిమిషాలు తగ్గించాల్సి వస్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ అందజ వల్లి పారి వం టూ నమ కృష్ణ కృష్ణా